पतिता पावन पतिता पावन सीताराम। सीताराम। नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप समरयोधुडु।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 అప్పటి నా ఇతర అనుభవాల్ని గురించి కూడా కొంచెం వివరిస్తాను నేపాల్ రాష్ట్రంలో దాదా అబ్దుల్లా గారెంతో ప్రిటోరియాలో సేట్ తయ్యబ్ హాజీఖాన్ గారంతా అందరికీ ఉపయోగపడే ఏ ధర్మకార్యమైనా ఆయన లేకుండా జరగదు నేను అక్కడికి వెళ్ళిన మొదటి వారంలోనే వారిని పరిచయం చేసుకున్నాను నాకు ప్రిటోరియా ఎందలి భారతీయులందరితోనూ పరిచయం పెంచుకోవాలని ఉన్నది ఇక్కడి హిందూ దేశస్తుల ఆనుపానులు నాకు తెలుసుకోవాలని ఉంది అందుకు మీ సహాయం కావాలి అని నేను అనగానే అన్ని విధాల సహకరిస్తానని మాట ఇచ్చాడు భారతీయులందరినీ ఒక చోట సమావేశపరిచి వారి స్థితిగతులు వారికి అవగతం చేయటం అవసరమని నాకు తోచింది సేట్ హాజీ మహమ్మద్ అను పేరట కూడా నా దగ్గర పరిచయ పత్రం ఉన్నది సభ సేట్ గారింట్లో ఏర్పాటు చేశాం సభికులంతా మేమన వర్తకులు హిందువుల సంఖ్య స్వల్పం ప్రిటోరియాలో స్థాయి గల హిందువులు కొందరు మాత్రం వచ్చారు నా జీవితంలో ఇదే మొదటి ఉపన్యాసం ఆ ఉపన్యాసం కోసం నేను చాలా కష్టపడ్డాను ఉపన్యాసంలోని విషయం సత్యం కానీ వాణిజ్యంలో సత్యం నడవదు అసంభవం అని కొందరు వర్తకులు నాతో వాదించారు నేను అప్పుడు వారి వాదాన్ని విశ్వసించలేదు ఇప్పుడు విశ్వసించలేదు సత్యం వ్యాపారం రొంటికి పొంతన కుదరదు అనే వర్తకులు ఇప్పటికీ ఉన్నారు వ్యాపారం అనేది వ్యవహార సరళి కానీ సత్యం అనేది ధర్మం కావున వ్యవహారం వేరు ధర్మం వేరు ఇది వాళ్ళ వాదన వ్యవహారం శుద్ధ సత్యం అశక్యం యథాశక్తి సత్యమాడటం శత్యం వారి అభిప్రాయం నేను నా ఉపన్యాసంలో ఈ విషయాన్ని గురించి కూలంకషంగా చర్చించి వాణిజ్యవేత్తలు రెండింతలు సత్యప్రవర్తన కలిగి ఉండాలని చెప్పాను స్వదేశంలో కంటే విదేశంలో సత్యనిష్ట ఎక్కువగా ఉండాలని అందుకు విశేష కారణం ఉందని విదేశంలో కొద్ది భారతీయుల అసత్య ప్రవర్తనను చూసి భారతదేశంలో కోటానుకోట్ల భారతీయులంతా ఇదే రకమని ఇక్కడ జనం భావిస్తారని నొక్కి ఒక్కాణించాను నేను తెల్లవారిని ఉదాహరణగా చెప్పి నల్లవారు ఎంత అశుచిగా ఉంటారో ఎంత దుష్టంగా ప్రవర్తిస్తారో వివరించాను పార్సీకులు క్రైస్తవులు మరాఠీ గుజరాతీ మద్రాసి పంజాబీ సింధీ కచ్చి సూరతి మొదలుగా గల భేదాలు ఉద్బోధించాను ఒక సంఘాన్ని స్థాపించి భారతీయులు పడుతున్న కష్టాలను గురించి అర్జీలు పంపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అట్టి సంఘంలో జీతం తీసుకోకుండా నేను పనిచేస్తానని చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను నా ఉపన్యాసం సభను ఆకట్టుకుని ప్రభావితం చేసిందని గ్రహించాను దానిపై చర్చలు జరిగాయి తమ తమ కష్టాలని చెప్పటానికి కొందరు ముందుకు వచ్చారు నాకు కూడా ఉత్సాహం కలిగింది వారిలో ఇంగ్లీషు వచ్చిన వారు కొద్దిమందే ఈ పరదేశంలో ఇంగ్లీషు రావటం అవసరమని ప్రయోజనకరమని వారికి చెప్పాను పెద్దవారైనా సరే చదువుకోవచ్చునని చెప్పి కొందరి పేర్లు ఉదాహరణగా పేర్కొన్నాను మీరు ఇంగ్లీషు నేర్చుకుంటామంటే నేను బోధిస్తాను మీకు తీరిక ఉన్న సమయం తెలిపితే నేనే స్వయంగా వచ్చి మీకు ఇంగ్లీష్ నేర్పుతానని చెప్పాను కొందరు నేర్చుకునేందుకు ముందుకు వారిలో ఇద్దరు మహమ్మదీయులు ఒకరు మంగలి ఒకరు గుమాస్త మూడవవాడు హిందువు ఒక చిన్న దుకాణదారు నేను అందరికి అనుకూలుడైనాను బోధన చేయగలిగాను కానీ నా శిష్యుల్లో కొందరు ఏమరపాటు చూపించారు కానీ నేను మాత్రం ఓర్పుతో వ్యవహరించాను వారి గృహాలకు వెళ్ళాను కానీ వారికి సమయం చిక్కలేదు ఇంగ్లీషులో పండితులు కావాలని వాళ్లకు కోరిక అయినా ఇద్దరు మాత్రం ఎనిమిది నెలలకు కొంత తేలారు జమా ఖర్చులు వ్రాయటం రాతకోతలు నేర్చారు తన ఖాతాదారులతో కొంచెం ఇంగ్లీషులో మాట్లాడగలిగితే చాలని మంగళ ఉద్దేశ్యం వారిలో ఇద్దరు ఇంగ్లీష్ నేర్చుకొని ధనార్జన చేయసాగారు కూడా సభ వల్ల ఈ ప్రయోజనం చూసి నాకు చాలా సంతోషం కలిగింది ఇలాంటి సభలు ప్రతివారము ప్రతి నెలా జరపాలని నిర్ణయం చేశాం మొత్తం మీద మేము అనుకున్నట్లుగా సభలు జరుగుతూ ఉన్నాయి ఈ సభల్లో ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకోగలిగేవాళ్ళు ఈ కారణం వల్ల ప్రిటోరియాలో ప్రతి భారతీయునితో నాకు పరిచయం ఏర్పడింది తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు అందువల్ల ఇక ఇక్కడ ఉన్న బ్రిటీష్ ఏజెంటుతో పరిచయం పెంచుకోవాలని భావించాను వారిని దర్శించాను ఆయన పేరు జాకోబ్స్ డినెట్ హిందూ దేశస్తులపై ఆయనకు మంచి అభిప్రాయం ఉన్నది కానీ అతనికి అక్కడ తగిన పరపతి లేదు సమయం వచ్చినప్పుడు సాయపడతాను అవసరం అయినప్పుడు వచ్చి నన్ను కలవమని ఆయన చెప్పాడు ఇక రైల్వే వాళ్లతో చర్చలు ప్రారంభించాను మీ నియమాల ప్రకారం హిందువులకు కష్టాలు కలగకుండా చూడమని వాళ్లను కోరాను సరి అయిన వేషభాషలుంటేనే పెద్ద తరగతి టిక్కెట్లు ఇవ్వబడతాయని రైల్వేవారి నుండి సమాధానం వచ్చింది అయితే దీనివల్ల ప్రయోజనం చేకూరదు వేషభాషలు సరిగా ఉన్నాయా లేదా అని నిర్ణయించే అధికారి ఎవరు స్టేషన్ మాస్టరే అట్టే అధికారి అందువల్ల ప్రయోజనం శూన్యం అని ప్రకటించాను హిందువులకు సంబంధించిన కొన్ని పత్రాలు బ్రిటిష్ ఏజెంట్ చదవమని నాకు ఇచ్చాడు ఇటీవీ కొన్ని తయ్యబ్జీ గారి దగ్గర కూడా నాకు లభించాయి ఆరెంజ్ ఫ్రీ స్టేటు నుండి భారతీయులు ఎంత నిర్దయగా వెళ్ళకొట్టబడ్డారో ఆ కాగితాలు చదవటం వల్ల నాకు తెలిసింది ట్రాన్స్వాలు ఫ్రీ స్టేటుల్లోని భారతీయుల సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు సమస్తం నాకు బోధపడ్డాయి వీటిని చదవటం వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేకపోయాను ఆ ఏడు గడిచిన తర్వాత దావా వ్యవహారం తేలిపోగానే ఇంటికి వెళ్ళాలని నా భావన కానీ దైవేచ్ఛ వేరుగా ఉన్నది రఘుపతి రాఘవ రాజరా sitara raghupati raghav raja ram patita pavana sitara raghupati raghav raja ram patita pavana sitara